హరిహి మహా ీగరుభ్యో నమ హరి ఓంహాగాధిపతీగోదావరీపుష్కరాలు శ్రీగోదావరీమహాత్మ్యం శ్రీమన్మనామ సంవత్సర అధిక ఆషాఢబుళత్రయదశీ మంగళవారం పద్నాలుగు జూలై రెండు పదిహేను ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బృహస్పతికి సింహరాశి ప్రవేశం సంభవిస్తుంది ఈరోజు నుండి మాతృశ్రీ సార్థత్రికోటి తీర్థరాజు సహిత శ్రీ గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి ఈ పుష్కరాలు సనాతన హైందవ ధర్మంలో మహాపుణ్యప్రదాలు మహత్తర ధర్మబోధకాలు పరమ పవిత్రం శుభకరం శుభప్రదం పవిత్ర గోదావరి పుష్కరం పన్నెండు రోజులు అత్యంత పుణ్యకాలంగా గ్రహించాలి గోదావరి నది సర్వ దేవతలు సమస్త తీర్థులు సిద్ధులు పితృదేవతలు నివసిస్తారు ఈ కాలాన్ని పవిత్ర కాలంగా స్నానదాన తపో జప తప తర్పణ పిండ ప్రధానాదులను ఆచరించి ఐక ఆముస్మిక జీవనాలను ధన్యం చేసుకుందాం గోదావరి పుష్కర వ్రతం ద్వాదశ దిన సాధ్యం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ధార్మిక ఉత్సవం కర్మశాసనం దీ పద్నాలుగు జూలై రెండు వేల నుండి ఇరవై జూలై రెండు వేల వరకు ఆది పుష్కరాలుగా ఆచరిస్తాం గోదావరి నదికి అంత్యముందు పన్నెండు రోజులు కూడా ముప్పై జూలై రెండు నుండి పదకొండు ఆగస్టు రెండు పదహారు వరకు బృహస్పతి కన్యారాశి ప్రవేశం పూర్వం అంత్యపుష్కరాలుగా ఆచరిస్తాం ఈ రోజుల్లో కూడా యథావిధిగా స్నానదాన జపతపతర్పణ పిండప్రదానాదులను ఆచరిస్తాం మన తల్లిదండ్రులను తాతముత్తాతలను అర్ధాంతరంగా గతించిన వాళ్లను పెద్దలను పేరు పేరున గుర్తుపెట్టుకొని తర్పణాలను పిండప్రధానాదులను యథావిధిగా సమర్పిస్తాం ఇది మన ధర్మం కర్తవ్యం తర్పణాలు ఇవ్వటమంటే మన పూర్వీకులను తృప్తిపరచటమే శ్రీ గోదావరి మహాత్మ్యం పవిత్ర గోదావరి నది ఔన్నత్యాన్ని శాస్త్రాలు పురాణాలు అనేక విధాలుగా శ్లాఘించాయి ఎంతో ఘనంగా వర్ణించాయి గోదావరి మహాత్యాన్ని పఠించిన శ్రవణంచేసిన స్నాన దాన జప తప తర్పణపిండ ప్రధాన మహాభలం లభిస్తుంది శ్రద్ధాభక్తులతో గోదావరీ మహాత్మ్యాన్ని శ్రవణంచేద్దాం శ్రీ గోదావరీ మహాత్మ్యం రేవా తీరే తపరయావీ తటే దానం దేత్రే గౌతమీమ్యాం తృతయం పరం రేవానదీ తీరాన తపస్సు చేస్తే ముక్తి వస్తుంది గంగానదీ తీరాన తను చాలించినా ముక్తి వస్తుంది కురుక్షేత్రంలో దానం చేస్తే మోక్షం కలుగుతుందని పెద్దలు చెప్పారు గోదావరి స్నానం చేస్తే ఆ మూడు పుణ్యాలు ఇట్టే లభ్యమవుతాయి పుష్యార్కే జన్మ నక్షత్రేపాతే దినే సోదావరి స్నానం పులకోటిం సముధరే పుష్యమీ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు గాని పుట్టినరోజు జన్మతార ఉండగా ఆరోజుగాని వ్యతీపాతాలలో గాని లేదా మామూలు రోజులలో వరుసగా మూడు దినాలు త్రిసంధ్యల ఎవరైతే గోదావరి నదిలో స్నానం చేస్తారో వాళ్ల యొక్క కులంలోని కోటి మందికి ఊర్ధ్వగతులు లభిస్తాయి యాగతిధర్మశీలా మునీనా ఊర్ధ్వరేత సాగతి సర్వజంతూనా గౌతమీ తీరవాసినా కొంచెం కూడా ధర్మం తప్పకుండా జీవించేవాళ్లకు మునులకు యోగులకు జీవితానంతరం ఏ ఉత్తమగతులైతే ప్రాప్తిస్తాయో అటువంటి సద్గతులు గోదావరి తీరంలో బ్రతికే సర్వప్రాణులకు లభిస్తాయి పంచానామీతా అపాం శ్రేష్టవమాగతం తస్మిన్ భాగీరథీ జ్యేష్ట త్యేష్టాతు ఆద్యాతు గౌతమీ గంగా పశ్చాత్ భగీరథీసేవ్య తయోరేకతరాసేవ్య గౌతమీ తత్రనీ భూమి ఆకాశం గాలి నిప్పు నీరు ఈ పంచభూతాలలో నీరే శ్రేష్టమైనదిగా తెలుసుకోవాలి ఆ నీళ్లల్లో భగీరథునిచే తీసుకురాబడిన గంగా మొదటిది అయినా కూడా గౌతమునిచే తీసుకొని రాబడిన గంగ గోదావరి అగ్రస్థానంలో ఉన్నది గోదావరిలో స్నానం చేసిన తర్వాతనే గంగా స్నానం చేయాలని స్మృతులు చెబుతున్నాయి గంగా గోదావరిలు రెండూ సమానంగా సేవింపదగినవి అయినప్పటికీ గోదావరి అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతోంది అంటే గంగా స్నానం చేసినా చేయకపోయినా గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం కలిగి తీరుతుంది కాని గోదావరిలో స్నానం చేయకపోతే గంగాస్నానం ఫలించదురగురు సింహస్ కోటిజన్మాఘనాశనం గురువు బృహస్పతి సింహరాశి ఎందు ఉన్నప్పుడు స్వర్గమర్చ పాతాళాది సమస్తలోకమందలి పుణ్యతీర్థాలు గోదావరిలో చేరి ఉంటాయి అంటే పుణ్యార్థులు ఆ సమయంలో గోదావరిలో స్నానం చేయాలి అందువల్ల కోటి జన్మల్లో చేసినటువంటి పాపం పోతుంది ఇంకా ఏ నదిలో చేసినా ఆ పుణ్యం అందదు తుల్యాత్రేయీ భరద్వాజ గౌతమీ వృద్ధ గౌతమీ కౌశికాచ వశిష్టాచ సర్పంతి సాగరం తథ గోదావరి ఏడు పాయలుగా చీలి సముద్రంలో సంగమిస్తున్నది ఆ ఏడు పాయలలో దేనియందు మునిగినా పుణ్యమే అఖండ గౌతమిలో మునుగుట ఇంకనూ పుణ్యం కదా అశ్వమేధఫలం చెవ లక్షోదానజం ఫలం ప్రాప్నోతి స్నానమాత్రేన గౌతమ్యాం సింహగే గురవు పుష్కరాలప్పుడు గోదావరిలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసినంత ఫలం లభిస్తుంది కాబట్టి ఎల్లరూ ఈ శుభవేళా గౌతమి స్నానాన్ని ఆచరించి తరింతురుగాక ఇది గోదావరి మహాత్మ్యం దీన్ని శ్రవణం చేసిన వాళ్లకు గోదావరి తల్లి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను ఇస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజాయ సాభౌమాయ మంగళం